ఓ వేద పండితుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నాగార్జున సాగర్ దగ్గర అటు చేద్దామండి ఇకైతే ఆ ఎలక్ట్రిసిటీ శక్తి అంతా తీసేసిన నీళ్లలో స్నానం చేస్తే మనకేం ఉపయోగం ఉండదు అటు ఆ శక్తి నీళ్ళలో స్నానం చేద్దామని అంటున్నాడు అయినా మీకు అర్థమైంది సంగతి అలా ఉంటాయి తెలుగుదా మనకి ఓ స ఒక పదప్రయోగం ఒకటి కలదు లోకంలో ఇలాంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారు పల్లెటూరు వెళితే మీకు వినపడుతుంది ఏమిటోనండి ఒకప్పుడు ఎరువులు ఉండేవి కావు బలంగా ఉండేవాళ్ళందరూ బియ్యం తిని ఇప్పుడు ఎరువుల బియ్యం ఇవన్నీ అంటే యూరియా బియ్యం తింటను అంచేత బలం తగ్గిపోయింది అంటాడు వాళ్ళు వాళ్ళు ఎవరుకుంటారు యూరియా బియ్యంలోకి వచ్చేసి ఆ బియ్యం గడుపులో పెళ్ళిపోయి ఆరోగ్యం చేసుకుంటుండీ అంతేకాని మనం బియ్యాన్ని వండేసుకుని బొక్కేస్తున్నాం కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది అంచేది ఆరోగ్యం చెడిపోతుందని తెలుసుకోరు వాళ్ళు తప్పు కదా అది ఎరువులకి బియ్యానికి మీ బలానికి సంబంధం ఏం లేదు ఇవ్వ ఎరువుల వలన పంట ఎక్కువ పండుతుంది భూమి యొక్క స్థాపన దెబ్బతింటుంది దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి మీ బియ్యము మీరు తినేయడానికి బియ్యాన్ని అన్నానికి డయాబెటీస్కి ఎరువులతో సంబంధం ఏం లేదు పెస్టిసైడ్స్ తోటి సంబంధం ఉంటుంది యూరియాతో సంబంధం ఏమి ఉండదు అయితే ఇంత లోతుగా ఎవడాలోచిస్తానండి నేను వింటూ ఉంటా అంతా యూరియా బియ్యం తిని లేకుండా అయిపోయి ఉంటూ ఉంటాను విని నేను నమ్ముకొని ఊరుకుంటాను ఇప్పుడు వీళ్ళకి చెప్తే వాళ్ళకేం అర్థమయ్యి కదా పెట్టి కదా యూరియా అంటే ఇన్ఫెక్సి సీవో ఇన్ఫెక్చిట్ దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు ఊరికే నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడుతుంది అదేమి మొక్కలోకి వెళ్ళిపోదు యూరియా కాబట్టి లింగలింగి సంబంధాలు సైని దడికి తెలుస్తున్న లింగలింగి సంబంధములు ప పల్లెటూరు రౌతుకి తెలుస్తా పల్లెటూరు బయటకు తెలుస్తాయా తెలియదు అలాగే నిన్న లింగలింగి సంబంధం ఆయన వస్తున్నాడు చలి నిన్న చలి ప్రారంభమైందిగా అది శృంగేరి జగద్గురువులు పంపించారా చల్లిస్తున్నాడు ఆయన వింటే ఆయన ముఖ్యమైన వేలేసుకుంటాడు నేను ఎప్పుడు పంపించానా చల్లినాను థింగ్ అదే సం చలి పెరగడానికి యజ్ఞం పూర్తయింది కాబట్టి చలి పెరిగిందని ఇంకొకటి అంటాడు తర్వాత ఆ యజ్ఞంలో పాక అంటుకుంది ఎందుకు అంటుకుందో తెలుసిన అది శుభ సూచకంగా అంటుంది శుభ సూచకంగా అంటుకుందా నిప్పు నిప్పురవ్వలు పడి అడ్డుకోలేదు శుభ సూచకంగా నిపురు అంత ఎత్తికెందుకు పడ్డాయి పెద్ద గుణం పెట్టి దాంట్లో సామాన్లు అవసరమైన వాటికంటే ఎక్కువ వేయబట్టి కాదు పడతా ఈ లింగలింగ సంబంధాన్ని వాళ్ళు చెప్తారా ఏదో ఇంకో తల గిందుల లింగలింగ సంబంధాన్ని చెప్తారా ఇప్పుడు కూడా హోమం చేసేప్పుడు అంత ఎక్కువ ద్రవ్యాలు వేయనక్కర్లేదు ఆరు టర్నూల బియ్యంతో చేసిన పాయసాన్ని హోమం చేశాం అదేమి అదే విధ అలా లేదు విధి అలా లేదు పాయస ద్రవ్యంతో హోమం చేయడం అనే విధి ఉన్నది తప్ప ఆరు టర్న్నుల బియ్యంతో పాయసం చేసి విధి పాయసాన్ని హోమం చేయడం పాయసాన్ని హోమం చేస్తే మీరు మంట గట్టిగా పెట్టకపోతే ఆ సమస్య వస్తుంది తర్వాత పాయసం దాంట్లో పడుతూనే జరిగ్లో ఉన్న పాలు నెయ్యి తర్వాత రైసు వాటరు దాంతో పట్ పట్ పట్ పోయి రివ్వ రవ్వలు పైకి లేచి అదే అంటుకుని ఉంటుంది బహుశా నేను చూసి చెప్పట్లేదు దానికి ఇది శుభ సూచకంగా పుణ్య విశేషం చేత అంటుకుంది అని ఇలాగంటే లింగలింగ సంబంధాలని కలపడం కాబట్టి పండితులలో కూడా లింగలింగి సంబంధ విశేషములు విశేషమంటే పర్టికులర్ పర్టికులర్ లింగలింగి సంబంధాలని దగ్గరకు వచ్చేప్పటికీ వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోవడము అనే దోషము చాలా విస్తారంగా మనకి కనబడుతూ ఉంటుంది కిముత ఏ క్యా అనేక మంది పండితులు కలిసి తప్పుడు కంక్లూషన్స్ డ్రా చేస్తున్నారు అలాంటిది జనకుడు అంటున్నాడు నేను ఒక్కడిని నేను ఏమి రాంగ్ కంక్లూషన్ డ్రా చేస్తానో కాబట్టి మీరే చెప్పండి అని అతని అభిప్రాయం ఒకడు తప్పు చేస్తాను నేను ఆశ్చర్యమేమున్నది అత ఏ ధర్మ సూక్ష్మనిర్ణయే పరిషద్ వ్యాపార ఇష్యే పురుష విశేష అపేక్ష్యతే ఇకైతే ధర్మ సూక్ష్మాన్ని అంటే సూక్ష్మమైన ధర్మాన్ని నిర్ణయించే సందర్భంలో ధర్మంలో సూక్ష్మ ఒకటి ఉంటుంది అది నిర్ణయించే సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకి మీకు నిన్న జరిగిన ఆ యాగము చాలా బాగా జరిగింది గాడ్ బ్లెస్ చాలా మంచిగా చేశారు కానీ ధర్మ సూక్ష్మాలు నిర్ణయించడంలో అక్కడ ఉన్న విద్వాంసులు ఇంకొంచెం తెలుగుచాటలు చూపిస్తే బాగుందని నాకు నేను చెప్తున్నాను ఎంత భావించకూడదు హోమం చేసేప్పుడు కొంత డిసిప్లిన్డ్గా హోమం చేయాలి కొంత డిసిప్లిన్ ఉండాలి అతి చేయకూడదు అతి సర్వత్రా వద్ద అతిగా చెక్కపేళ్ళు దాంట్లో గుండంలో పెద్ద గుండం తీయడం ముందు అంత ఎక్కువ గుండం అక్కర్లా చిన్న అగ్నిహోత్రం బ్రతుకుంటే సరిపడుతుంది దాంట్లో వేసి మెటీరియల్ ఎంత వేశారన్నది ముఖ్యం కాదు ఒక్క పిసర్ వేసి అంత పెద్ద గుండం తీయడం దాని తన్నులు తన్నులు చెక్కపేళ్ళు వేసేస్తూ ఉండడం పెద్ద మంట పెట్టడం దాంట్లో ద్రవ్యాలని ఇంత ఇంత పాయసం వేయాలంటే ఇంత పాయసం వేయడం ఇలాంటివన్నీ చేస్తే ఆ నిప్పు రొమ్మలు పైకి ఎగిరి అదే అంటుకుంటే నిప్పు రొమ్మల వల్ల అంటుకుంది పదార్థాన్ని అధికంగా వేయబట్టి అంటుకుంది కాబట్టి దైవాద్వా అక్కడ పోలి అగ్నిమాపక దళం సిద్ధంగా ఆయన చీఫ్ మినిస్టర్ కనుక వాళ్ళు రెడీగా అదే తంజావూరులో అలా అంటుకుని నలభై ఐదు మంది సజీవ దహనం అయిపోయారు ఒక సందర్భంలో ఓ యజ్ఞంలో ఇప్పుడు వేసవి కాలం కాక శీతకాలం అవ్వడం అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండడం దాంతో దైవానుగ్రహం బాగుంది బాగా అయింది అంటుకోగానే నిర్ణయం చేశాను నిప్పు రొంగల పడే అంటుకుంది దాని గురించి పెద్ద విచారించాల్సింది ఏం లేదు నిప్పు అంటుకుంటుంది అధ్యాన సహజ స్వభావము అని తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా అపచారం జరిగింది అన్నాడు ఎవడు అపచారం ఏం చేయాలి ఈ అంటుకున్న ఈ ధూళి ఇది వెళ్ళి ఆ దేవి విగ్రహం మీద పడు ఉంటాయి దేవికి సంప్రోక్షణ చేయాలి అన్నాడు సంప్రోక్షణ అంటే ఏమిటో తెలుస్తుందండి అపచారం కానీ జరిగి ఆ దేవికి ఆ దేవతకి మైలు పడిపోతే అది శుద్ధి దేవతను మనం శుద్ధి చేయటం మనల్ని శుద్ధి చేసుకోవడం కాదు సంప్రోక్షణ చేసి దేవతకి జరిగిన అపరాధము ఆ మైలా తొలగిపోయిన తరువాతనే మనం పూర్ణాహుతి చేయాల్సి ఉంటుందని ఒకడపెట్టాడు దాంతో మధ్యాహ్నం ఒంటి గంట రావాల్సిన పూర్ణాహుతి రాత్రి ఆరింటికి అయింది ఈ సంప్రోక్షణని మధ్యలో ఇంకొక హడపెట్టడం కాదు చూసారా అలాగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు అక్కడ నేను ఉన్నట్లయితే నేను ఇక్కడి నుంచి గట్టిగా అరుద్దామన్నంత ఆదేశం కలిగింది నాకు అక్కడ నేను ఉన్నట్లయితే సంప్రోక్షణ అక్కర్లేదండి ఏం మాట్లాడతారు దేవికి మైలు పడ్డ ఉంటూ వచ్చి ఆ ఆకులు తాటాకులు అడ్డుకోవడం అనేది అత్యంత సహజమైన విషయం దీంట్లో అపరాధము లేదు అపరాధం ఉన్నట్లయితే మీరు ద్రవ్యాన్ని అధికంగా వేయడం అనే అపరాధమే తప్ప మరొక అపరాధం ఏమీ లేదు దేవికి మైలాన్నదేమీ లేదు మీరు సంప్రోక్షణ చేయడం అనవసరం నేను చెప్పు ఆ మాత్రం సలహా అక్కడ ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఉండాలి కానీ ఇవ్వలేదు ఆయన ఎవరో ఒక ఆయన డెసిషన్ తీసేసుకున్నారు మళ్ళీ రెండు గంటల గంటలతో సంప్రోక్షణ చేసి మళ్ళీ ఆ తర్వాత పూర్ణాహుతు చేశారు కాబట్టి ధర్మ సూక్ష్మం దగ్గరికి వచ్చేప్పటికీ జాగ్రత్తగా ధర్మ నిర్ణయం చేయను నేనేదో మునుగడన్నట్టుగా నేను చెప్పట్లేదు ఉడితే ధర్మ సూక్ష్మం దగ్గర నిర్ణయాలను కాశస్త్గా చేయాల్సి ఉంటున్నా అని నేను అంటున్నా అంచేతనే ధర్మ సూక్ష్మం దగ్గర సింగిల్ హ్యాండెడ్గా ఏకపక్ష నిర్ణయాలు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది మనుమహారా మనుమహారాజు చెప్పాడు ఏకపక్ష నిర్ణయాలు వద్ద పరిషత్ వ్యాపార ఇష్యతే ఒక ధర్మ సూక్ష్మాన్ని నిర్ధారించడానికి ఒక పరిషత్తును పెట్టమన్నాడు ఇప్పుడు నిర్ణయం ఉందనుకోండి ఏమైనా సంప్రోక్షణ అవసరమా అని ఒక ఇద్దరు ముగ్గురు విద్వాంసుల్ని పెట్టినట్లయితే మనకి నిర్ణయం బాగా వచ్చి ఉండేది సరైన విద్వాంసులు అంతేగాని గుడు అనేది పని ఇంత లోతుగా ఆలోచించగలిగేటువంటి పండితుల్ని వాళ్ళు పెట్టుకోవాలి ప్రతికొని ధర్మ సూక్ష్మ నిర్ణయం బాగా వచ్చింది ఇది పరిషత్ వ్యాపారం అంతేగాని ఒక భయస్వభావం కలిగినటువంటి మూఢనమ్మకాల అధికంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారంటే సంప్రోక్షణ చేయమంటారని అను పెట్టండి అదిగో తోక అంటే ఇదిగో పూలైనట్టుగా చేయకూడదు పరిషత్ అంటే ముగ్గురు నలుగురు యొక్క సమాజానికి పరిషత్ అని ఆ పరిషత్ వ్యాపారాన్ని శాస్త్రం బోధిస్తూ ఉన్నది తర్వాత పరిషత్తు అంటే అక్కడున్న ఇద్దరు ముగ్గురు పెట్టేసుకోవడం కాదు బాహుమరుడు ఒకడు మేనమావ మేనత్వ కొడుకు ఒకడు మేనమావ తమ్ముడు ఒకడు పరిషత్తు అలా ఉండకూడదు పురుష విశేషష్ట అపేక్షయతే ఒక స్పెషలిస్ట్ పర్సన్ని వాళ్ళు పెట్టుకోవాలి ఆ తత్వం బాగా తెలుసుకున్నటువంటి విద్వాంసుడైనా ఒక స్పెషలిస్ట్ పర్సన్ కూడా అవసరం పడతాడు యాజ్ఞవదికీ లాంటి వాడు ఒకడు ఉండాలి అక్కడ వాడు ఏమీ చేయక్కర్లేదు అక్కడ గుర్తులు ఏ పుస్తకం చూసుకుంటూ ఉంటాడు వీళ్ళకి ఇబ్బంది వస్తే సలహా చెప్పడానికి ఓవరాల్గా వాళ్ళు ఒకరిని పెట్టుకోవాలి ఊరికే రాజకీయ నాయకులు ఈ చీఫ్ మినిస్టర్ వచ్చాడు ఆ ప్రెసిడెంట్ వచ్చాడు అంటే సరిపడదు ఒక పురుష విశేష అపేక్ష అదే మంచి విద్వాంసు ఒకరిని చూసుకుని అక్కడ పెట్టుకుని అయ్యా మాకేదైనా అవసరమైతే సలహాలు ఇద్దరు కానీ ఉండండి మీరు బీ అవైలబుల్ అని వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది పరిషత్తు ఎలా ఎంతమంది ఉండాలంటే ఆయన మను మను మహారాజు అంటాడు దశావరా పరిషత్ త్రయో వైకోేతి పరిషత్ అన్నారు కదా అని పాతికి మందితో సభ పెట్టారనుకోండి ఇంకా వీళ్ళు వీళ్ళు కట్లాడుకుంటూ ఉంటారు ఏ నిర్ణయం తేదీ పది నెంబర్ దాటద్దు అన్నాడు పది కంటే తక్కువ పెట్టుకోమన్నాడు సో దట్ కొంత దెబ్బలాటైనా ఏదో నిర్ణయం వస్తుంది అసలు నన్ను అడిగితే ముగ్గురు చాలన్నాడు దశావరా పరిషత్ త్రయోవా ముగ్గురు మంచి సమర్థుడైన పండితుడు జరిగితే ఒక్కడైనా సరిపడతాడు ఒక్కడే పరిషత్తు వాడే పరిషత్తు వాడే నిర్ణయం చెప్తాడు ఆ మీరు పాటించుకోవడమే అని మను మహారాజు చెప్పినాడు కాబట్టి జనకుడు అంటున్నాడు నాకొచ్చిన సందేహానికి మీ వంటి దగ్గర సలహా తీసుకునే సందర్భం ఉందయా నేను ఖాళీగా ఉండి నువ్వు ఖాళీగా దొరికేవు కదా అని చెప్పేసి ప్రశ్న అడిగాన అనుకోవద్దు కం జ్యోతిరయం పురుష అని ప్రశ్నని చెప్పి మమ్మల్ని కృతార్థిని చేయవలసినది అని జనక మహారాజు కోరుకున్నాడు ఇంతకీ ప్రశ్నకి సమాధానం ఎవరేసిదాకా మనుస్మృతి కొటేషన్ అది తస్మాత్ అనుమానకౌశలం రాజ్ఞాక్త యాజ్ఞవల్క్య ప్రస్తు కాబట్టి రాజుగా రాజు చదువుకున్నవాడు జ్ఞానము కలవాడు జనక మహారాజు అనుమానం చేయటంలో అతను నేర్పరి ఏమీ సందేహాలు అద్దె అయినప్పటికీ అక్కడ యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు ఎవరినైనా ఒకళ్ళని ప్రశ్న అడగాలంటే అది యాజ్ఞవల్క్యుడిని మించేవాళ్ళు ఉన్నారు సాక్షాత్ ఆయనే అక్కడ అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన అడిగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడమే ధర్మము విజ్ఞాన కౌశల తారతమ్యోపత్తే పురుషాణ ఎందుకంటే జనకుడు అంతా నాకే తెలుసు నన్ను అనుకోకూడదు జనకుడు మంచి పండితుడు అనుమాన కుశలుడు అయి ఉండొచ్చు కానీ యాజ్ఞవల్క్యుడు ఇంకొక వ్యక్తి ఆయనలో విజ్ఞానం ఎక్కువ ఉండొచ్చు అనుమాన కౌశలం కూడా ఎక్కువ ఉండొచ్చు కాబట్టి పాండిత్యంలోనూ ఆ పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేయడంలోనూ ఉండుంటాయి అక్కడ పాండిత్యం ఉండాలి పరిస్థితిని అంచనా వేయాలి ఒకటి పాండిత్యం ఉండి పరిస్థితిని తప్పుగా అంచనా వేయొచ్చు బై మిస్టేక్ అది స్ఫురించక ఇంకొకటి పాండిత్యం ఉండదు పరిస్థితిని అంచనా వేస్తే సరిపడదు కాబట్టి విజ్ఞానము పరిస్థితిని అంచనా వేసేటువంటి కౌశలము ఈ రెండింట్లోనూ హెచ్చు ఉంటాయి తరతమ ఉచితంపులు ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది ఆ బుద్ధిశక్తి ఆ విధంగా చూసుకున్నట్లయితే యాజ్ఞవల్ చూడు చాలా గొప్పవాడైనా జనక మహారాజు ఎంత తెలుసు ఉన్నవాడైనా ఆయన ఆ స్థానంలోనే గొప్ప విద్వాంసులు బోల్డు మంది ఉన్నారు అయినప్పటికీ యాజ్ఞవల్ చూడు వాడితే మహాపురుషుడిని అడిగి తెలుసుకోవటం ధర్మ అందుకోసం ఆయన అడుగుతున్నాడు అని ఇంత కథ చెప్పి ఇప్పుడు దీన్నంతనే మీరింకా సరళ ఇంకా సరళంగా కూడా చెప్పవచ్చు అథవా శృతిస్వయమేవా ఆఖ్యాయిక వ్యాజే హనుమానమార్గముప అస్మాన్ బోధయతి పురుషమతిమనుసరంతీ అంటే శంకర్లు ఏమంటున్నారంటే ఈ ఉపాఖ్యానాన్ని మీరు హిస్టారిక్గా తీసుకోండి జనకుడు యాజ్ఞవంతుడు కలుసుకున్నారు జనకుడు ప్రశ్న వేశాడు అది యోగ్యంగా ఇది సమాధానం చెప్పాడు ఇట్ ఈ అలా తీసుకోండి మీరు అయితే మాకు ప్రూఫ్ చూపించి ఎక్కడైంది ఇక్కడైందా అక్కడైందా అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఓకే అది కథ అనుకోండి కానీ హిస్టారిక్గా తీసుకోండి ఒక స్టోరీ స్టోరీ అంటే కల్పిత కథ ఎవరు కల్పించారు శృతే కల్పించింది శృతి ఎందుకలా కల్పించాలి విషయాన్ని చెప్పేయచ్చు కదా అంటే పురుష మతిని అనుసరతి మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో పురుషుడికి శృతికి బాగా తెలుసు కాబట్టి వాడి బుద్ధికి చక్కగా అందిట్లా చెప్పాలి అంటే ఒక కథని పెట్టి ఆఖ్యాయిక వ్యాజే వ్యాజము మిష ఒక కథని కల్పించడం ఆ కథలో లింగలింగి సంబంధాన్ని ప్రవేశపెట్టడం అనుమానం చేసేటువంటి మార్గాన్ని విస్తారంగా ఉపన్యసించటం ఇవన్నీ కూడా కథలో భాగంగా చొప్పించి తద్వారా మనిషి బుద్ధికి చక్కగా విషయము అందిట్లాగా చేయడం కోసమని ఈ కథని ఇలా కల్పించింది అని కూడా మీరు చెప్పుకోవచ్చును యాజ్ఞవల్క్య జనకాభిప్రాయాభియా వ్యతిరితమాత్మజ్యోతి బోధిష్య జనకం వ్యతిరిత ప్రతిపాదకమే ప్రతిపేదే ఎలా ఉంది భాష్యం ఇంతకుముందు మీరు చదివిన భాష్యాల కంటే కొంచెం విలక్షణంగా లేదు కొంచెం పటిక బెల్లం తింటున్నట్టు లేదు పటికి బెల్లం తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి దవడలు కూడా గట్టిగా ఉండాలి నారికేళ్ల పాకము లేకపోతే చెరుపు గడ తింటున్నట్టు ఉంటుంది ద్రాక్ష పళ్ళు తింటున్నట్టుగా ఉండదు భాష అంచేతనే ఈ ఈ బృహదారం ఎందుకు అందరూ వదిలిపెట్టేసే నేను ఎవరూ పట్టుకోలేదు ఏదో మనం అన్ని ఉపనిషత్తులు జరిగి దీంట్లో మనం ప్రవేశించి దీన్ని కుష్టి పడుతున్నాం కానీ మనం ఎవళ్ళు చెప్పట్లేదు నాతో ఎవళ్ళో ఉన్నారు స్వామి విజితాత్మానంద గారు ఈ మధ్యన బృహదారం యొక్క ఉపనిషత్తు చెప్తుంటే ఎవళ్ళో అటెండ్ అయ్యామని చెప్పారు అక్కడ అహ్మదాబాద్లో నేను చాలా సంతోషించాను అలాగా అహ్మదాబాద్లో ఒక ఆయన మద్రాసులో ఇంకో అయినా ఆ రకంగా ఇక్కడ ఈ ఉపనిషత్వం చదువుతున్నారు తప్ప ఇంత కఠినంగా కఠినం అంటే భాష కూడా గతిగా ఉంటుంది ఆ పూర్వపక్షాలు సిద్ధాంతాలు అలా పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి సో అనివే యాజ్ఞవంక్యుడికి కూడా జనకుడు ప్రశ్న ఎందుకు వేశాడో తెలిసింది జనకుని అభిప్రాయం తెలిసింది జనకుని అభిప్రాయం ఏంటంటే కింజ్యోతిరయం పురుష అని అడగడంలో ఈ పురుషుడు అనగానే దేహము ఇంద్రియములు మనస్సు అవన్నీ మనకి తెలుసుకొనే ఉంటాయి కొద్దిగా దాంట్లోనే జ్యోతి ఉన్నట్లయితే అది మనకి తెలిసి ఉంది ఇది వాటికి జ్యోతి దాంట్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు జ్యోతి బయట నుంచి అనిపిస్తుంది ఎందుకంటే మనుషుల్లోనే చాలా తారతమ్యాలు ఉన్నాయి జ్యోతి లోపల ఉన్నదే జ్యోతి అయితే అందరికీ సమానంగా ఉండాలనో లేకపోతే మోదార్లెస్ సేమ్గా సిమిలర్గా ఉండాలనో ఏదో మనం అనుకోవచ్చు ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉందండి అందరికీ డెబ్బై రెండు లెవెల్లోనే కుట్టుకుంటాం బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఉందండి అందరికీ సమానంగా ఉంది ఆ లెవెల్ దాటితే అది అనారోగ్యం ఆ లెవెల్లో ఉంటే ఆరోగ్యం అందరికీ సమానంగా ఉంది కానీ ఈ జ్యోతి అలా లేదు ఇది రకరకాలుగా ఉంది కాబట్టి ఈ జ్యోతి లోపల నుంచి వచ్చిన జ్యోతి కాదు ఇది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది ఈ జ్యోతి చెప్పు అని అనుకునే అభిప్రాయం ఆ అభిప్రాయం యాజ్ఞవక్యుడికి తెలుసు ఆయన ఏం తెలియని అర్థం చేసుకున్నాడు అంచేతనే ఆ జ్యోతి దగ్గరికి జనకుడిని నడిపించేప్పుడు లోపల ఉన్న జ్యోతితో మొదలుపెట్టి బయట ఉండే జ్యోతి దగ్గరికి నడిపించడం అనే పద్ధతి పెట్టకుండగా లోపలసలు జ్యోతి లేనే లేదు జ్యోతి అంతా వచ్చింది అని బయట ఉండే జ్యోతులతోటే ఈ నడకను నడిపిస్తున్నాడు అంటే ఈ దేహేంద్రియ సంఘాతమునకు బయట ఉండే ఒక జ్యోతిని ముందు చెప్తాడు దాంతో మొట్టమొదటి ఒక పాయింట్ క్లియర్ అయిపోతుంది జ్యోతి లోపలైతే లేదండో అని తెలియదు ఉంది జ్యోతి కాబట్టి నీ దృష్టి ఆ బయట ఉంది చూడు దేహంలో ప్రకాశము లేదు ఇంద్రియాలలో ప్రకాశము లేదు ఇప్పుడు బల్బు వెలిగిపోతుంది కదా ఆ ప్రకాశం ఎక్కడుంది ఆ పైన ఉండే గాజు బుద్ధిలో ఉందా చెప్పండి సిలమెంట్లో ఉందా దానికి వైర్ ఒకటి వెళ్ళాడుతోంది ఆ వైర్లో ఉందా మరి ఎక్కడుంది ఆ శ్రీశైలం నుంచి వచ్చింది పవర్ దుసరా అక్కడుంది జ్యోతి అని బల్బులో ఉండే జ్యోతి ప్రకా జ్యోతిష్కార్యం మీకు బల్బులో కనపడుతుంది ఎలుగుట దానికి కావలసిన జ్యోతి ఆ బల్బులో లేదు ఎక్కడా కూడా బయట నుంచి వచ్చింది కాబట్టి ప్రారంభం నుంచే జ్యోతి బయట ఉంది తప్ప లోపలు లేదు సుమా అని చెప్పాలి అంతేగాని లోపల ఉందని మొదలు పెడితే తప్ప కాబట్టి వెరీ బిగినింగ్ ఈ దేహేంద్రియ సంఘాతానికి వెలుగునిచ్చేటువంటి సోర్స్ బయటనే ఉన్నది అది సంఘాతంలో భాగం కాదు వ్యతిరిక్తం అంటే అది దీంట్లో భాగం కాదు దీనికి బయట నుండేది అటువంటి ఆ జ్యోతిని ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నాడు జనకును ఉద్దేశించి సమాధానం చెప్తూ యాజ్ఞవృత్యుడు ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ జ్యోతి ఈ సంఘాతంలో లేదు బయట ఉన్నది అని సూచన చేస్తూ చెప్తున్నాడు వ్యతిరిక్తం ఆత్మజ్యోతి బోధయిష్యన్ వెంటనే ఆత్మజ్యోతిని చెప్పడు ఆత్మజ్యోతిరా ద్యోతి అసలైన జ్యోతి ఆత్మ అది దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైనది వ్యతిరిక్త డిస్టింగ్ వ్యతిరిక్తంగా ఉంటుంది అని మొట్టమొదట చెప్పడం అది తర్వాత చెప్తాడు క్రమంగా చెప్పబోతున్నాడు కానీ ఫస్ట్ ఇప్పుడు ఆత్మ అనే మాట రావడానికి ముందు ఫస్ట్ ఏం చేస్తాడు బయట ఉంది తప్ప లోపల లేదు అని తెలుసుకో అని చెప్తున్నాడు యథా లింగాన్ని ఎటువంటి లింగం అంటే జ్యోతిని ఊహించటానికి ఆవశ్యకమైన మన ముందు కనబడుతూ ఉండే లక్షణానికి లింగము అని అది మన ముందు కనబడుతూ ఉండదు దాన్ని బట్టి మీరు ఆ జ్యోతిని ఊహించుకోవచ్చు అలాంటి లింగాన్న ఒకదాన్ని మన ముందు పెట్టుకున్నాడు ఈ లింగాన్ని బట్టి ఇది జ్యోతి అని తెలుసుకో అని ఆ ప్రణాళికని నేర్పుతున్నాడు లింగము జ్యోతి లింగము జ్యోతి అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఫైనల్గా ఆత్మజ్యోతి దగ్గరికి వస్తాడు ఈ దేవాలయాల వాళ్ళు జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు చూడండి ఏ జ్యోతిర్లింగం అంటే ఆత్మ ఏ ఆ పురాణంలో ఏం చేస్తారంటే దాన్ని కథ కింద మార్చేసి ఆత్మలింగం తీశామంటాడు మంచి నిన్నని లింగం ఒకటి సంపాదించి గరుగ ఉంటే కంఠం పోతుంది కంఠం పంట లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇదో సమస్య కాబట్టి రున్నగా స్మూత్గా అలా జారిపోయేటువంటి స్ఫటికలింగం ఒకటి సంపాదిస్తారు సంపాదించి దానికి కొంత లూబ్రికెంట్ ఏదో రాస్తుంది అది కంఠం దగ్గర ఎక్కడో అట్టి పెట్టడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అభ్యాసం చేస్తే వస్తారు లేకపోతే ఇలా సర్కస్ వాళ్ళు అభ్యాసం చేయకుండా చేస్తారా లేకపోతే ఊరికే వచ్చి చేసి ఇస్తారా అభ్యాసం చేసి దాన్ని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టడం కోతికి ఎప్పుడైనా అరటి పండు పెట్టారనుకోండి మొత్తం అరటి పండుతంతా కగటగకట నదిగొస్తుంది నదిగొట్టి పక్కన అరిచి పెడుతుంది కోతికి కనపడుతూ ఉంటుంది నీళ్ళు కనపడకుండా జాగ్రత్త పక్కన ముందు నీళ్ళు పక్కన ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఎందుకంటే ఈ లోపల పెట్టిన లింగాన్ని బయటికి లాగాల అది రంతా కడుపులోకపోతే మళ్ళీ హాస్పిటలే ఇటుపక్క తువ్వాలో అటుపక్క తువ్వాలు ముందు ఇక్కడి నీళ్ళు అక్కడి నీళ్ళు చెంబులు పాత్రలు గ్లాసులు ఇన్నీ పెట్టుకుని భక్తుల్ని ఒక రకమైన ఆవేశంలోకి నెట్టివేయాలి ఓన్మస్ట్ ఓషాలు నిమ్మడంగా నొచ్చుట అలా కాదు అంత టాపులు వేట్లాగే ఓన్లీ వచ్చి వేయాలి వీళ్ళందరినీ ఆవేశపరుల్ని చేసేసి అది తబలాలు డ్రమ్ములు మృదంగాలు గోళ్ళు తప్పెట్లు చాలా పగల కొట్టేసి హడావిల్లో బడు కానీగా బయటపారేస్తాను కదా ఏ మళ్ళీ తలుపుకుంటే సిగ్గు యా బాధ దానికి ఆత్మలింగం అని చెప్పడం మోహర్ ఇదే ఆత్మ అదే ఆత్మలింగం ఇంకా అంతకంటే ఏవరాలో అనుకున్నట్లేదు ఇదంతా కూడా శ్రీరాజు గారు ఎడీట్ చేసి పడి ఆయన ఎత్తుబితి పడి చేస్తున్నారు కాబట్టి అదేమీ కాదు అక్కడ కూడా శివలింగం దగ్గర కూడా ఇదే అర్థం శివలింగం దగ్గర కూడా అర్థం ఇదే శివలింగం ఎలా ఉంటుంది అది ఇలాగ స్పెరికల్ షేప్లో ఉంటుంది బ్రహ్మాండం అదే షేప్లో ఉంటుంది బ్రహ్మాండ రూపంగా పరమాత్మ అది లింగం అని మనకు సూచన అలా సూచిస్తూ ఉంది కాబట్టి అరే ఈ బ్రహ్మాండమైన సత్యం అనుకోకుండా దీంట్లో ఉన్న వెలుగు దీని లోపల ఉన్న వెలుగు కాదు దీని బయట ఉన్న వెలుగు దీనికంటే వ్యతిరేక్తంగా ఉన్నటువంటి పరమాత్మ నుండి దీనికి వెలుగు వచ్చింది తప్ప దీని వెలుగు దీని స్వంతమను అని మనకి శివలింగం చూపిస్తూ ఉంటుంది అంచేతన అది లింగము అయితే దేని బయట నుండి జగత్తులో ప్రవేశించి జగత్తుని ప్రకాశింపజేసే జ్యోతిని సూచిస్తుంది కాబట్టి జ్యోతిర్లింగం ఆ జ్యోతి ఆత్మయే కనుక ఆత్మలింగము అని అర్థం అంతే తప్ప ఈ స్టోన్ పీసెస్ని పట్టుకొని నోట్లో పెట్టుకుని బయటికి తీసి ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా వీటికే ఆధ్యాత్మికతకు ఏమీ సంబంధం లేదు అది ఆ ధర్మము జ్ఞానంలో నుంచి జారిపోయి ఉపాసనలు కర్మలు జ్ఞాన సంబంధం లేకుండగా ఉపాసనల్ని కర్మల్ని జ్ఞానాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి నడిపించడం అంటే ఏమిటి చదువు పూర్తిగా పక్కన పెట్టి వైద్యం చేయడం లేదా లేకుండా వైద్యం చేసేస్తూ మా ఊళ్ళో పల్లెటూళ్ళలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడో ఇంటర్మీడియట్ పాస్ కాలేదు ఇంక ఇది ఎందుకు లేదని వైద్యంలో దిగిపోయాడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళి వైద్యం చేసుకొస్తూ ఉంటాడు వైద్యం దిస్ ఈజ్ వర్కింగ్ బెటర్ బట్ ఫెయిల్ అంటే మెట్రిక్ పాస్ అయితే ఇది ఒక చోటికి వెళ్ళిపోతాడు ఫెయిల్ అయితే అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి ఏమిప్పుడు వేదం రోజు కూడా ఒక ప్రొఫెషను పౌరోహిత్యం ఇంకో ప్రొఫెషను వైద్యం ఇంకో ప్రొఫె ఆయుర్వేద వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ అవైలబుల్ అందులో రెండు లేకపోతే జ్యోతిషం ఇంకో ప్రొఫెషను లేకపోతే నాడీపతి ఇంకో ప్రొఫెషను ఈ ప్రొఫెషన్స్కి క్వాలిఫికేషన్ ఉండక్కర్లేదు చదువు ఉండక్కర్లేదు పుట్టకొస్తే అక్షరం నానక్కర్లేదు ఇవి బాగా న్యూమరాలజీ ఇంకో ప్రొఫెషన్ ఆస్ట్రోన్యూమరాలజీ న్యూమరాలజీ న్యూమరో ఆస్ట్రాలజీ ఇవన్నీ ఇంటర్ డిసిప్లిన్ మీద వెళ్ళాలి జనాలను జనాలను ప్రసారణం చేస్తూ అటు సైన్స్తో కానీ ఇటు అధ్యాత్మ విద్యతో కానీ ఏమీ సంబంధం లేకుండగా లోకము అలా పోతూ ఉంటుంది ఫస్ట్ కాబట్టి ఈ కథంతైపు లింగము అనే మాట శివలింగము ఉన్న చోట లింగ శబ్దం ఏది కలదో జ్యోతిర్లింగం ఉన్న చోట జ్యోతిశబ్దము జ్యోతిష్ శబ్దము ఆత్మశబ్దము ఇవన్నీ పరస్పరము కలిసి ఉన్నదే అదే టాపిక్ ఇది కూడా ఈ అర్థమే మీరు అక్కడ పెట్టుకోవాల్సి కాబట్టి ఇక్కడ లింగం ఏం చేస్తుందంటే ఆ జ్యోతి ఈ మూటలో ఈ సముదాయంలో లేదో ఈ సముదాయానికి కంటే వ్యతిరిక్తమైన తత్వం నుంచి ఈ సముదాయానికి వెలుగు సంక్రమిస్తూ ఉన్నది సుమా అని స్టెప్ వన్ నుంచి కూడా జనకుడు అర్థం చేసుకునేట్లాగా ఆయన మొదలు పెడుతున్నాడు యాజ్ఞవల్క్యుడు సమాధానాన్ని ముందే ఆత్మ అది సంఘాతము కంటే వ్యతిరిక్తము ముందే చెప్తే సంఖ్య తెలుస్తుంది తెలియకపోతుంది పురుషమతిం అనుసరంతి శృతి మనిషి ఒక్క ఉదుట చెప్తే అందుకోలేకపోతాడు అంటే అతని మెట్టు మీద మెట్టు మీద మెట్టు మీద చెప్పాలి అందుకోసం మొట్టమొదట ఆదిత్యుడితో మొదలు పెడుతున్నాడు యాజ్ఞవైక్య మహర్షి యథా అది ఎలాగంటే అది ఎలాగంటే ఏది ఎలాగంటే అంటే మన సంఘాతమును ప్రకాశింపజేసే వెలుగు సంఘాతంలో భాగం కాదురా బాబు బయటి నుంచి వచ్చింది ఇప్పుడు మనం వెలుగులో కూర్చొని చదువుతున్నాం ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మన గోడల నుంచే లేకపోతే రూమ్స్ నుంచి వచ్చిందా లేదు ఆదిత్యుల నుంచి వచ్చింది కాదండి శ్రీశైలం నుంచి వచ్చింది శ్రీశైలానికి కూడా ఆదిత్యుల నుంచే శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చింది మీకు ఈ సంగతి మీరు మీరు ఎప్పుడైనా స్నానానికి వెళ్తే ఆ బరాజుకి అటు స్నానం చేసినా అటు చేసినా ఒకటైన ఉండవు ఆ ఎలక్ట్రిసిటీ తీసేశారు కాబట్టి ఈ నీళ్లు పనికిరావ అలా అనుకున్నారు అటు వచ్చి ఉన్న చోటు చూసుకుని స్నానం చేయాలి మంచిది మంత్రం ఆదిత్య జ్యోతి సమ్రాట్ ఇది హోవాచ్రా హే సమ్రాట్ అని ఓ మహారాజా ఓ చక్రవర్తి జనక ఆదిత్య జ్యోతి ఇది హోవాచ ఈ సంఘాతానికి వెలుగును ఇచ్చే వెలుగు శక్తి కూడా వెలుగులో భాగమే అవిలుగునిచ్చేటువంటి ఇది ఆ జ్యోతి ఏమిటో తెలుసిన ఆదిత్యుడనే జ్యోతియే ఆ జ్యోతి అని చెప్పాడు ఇది చాలా మంచి సమాధానం ఇప్పుడు ఈ దేహము ప్రాణంతో నిలిచి ఉందంటే దేనివల్ల ఆదిత్యుడి వల్ల అదే ఆ అది ఇక్కడ టాపిక్ కాదు నిజానికి ఈ దేహేంద్రియ సంఘాతము ఇపో చూసి అన్నీ తెలుసుకుని పనులు చేసుకుంటూ లోకంలో విశ్రాంతిగా సుఖంగా జీవించగలుగుతోంది అంటే ఈ సంఘాతము దేని వలన ఆదిత్యము యొక్క వెలుగు వలన అని సమాధానం చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ దేహానికి ఇంద్రియములకు ఈ సంఘాతములకు కావలసిన వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది వాటిలో ఉన్నదాని నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా బయట నుంచి రావడం అంటే సైడ్ అనే అభిప్రాయం కాదు వాటిలో ఉన్నదానికంటే వ్యతిరిక్తమైనది అని అలా వ్యతిరిక్తము అనే మాట పట్టుకోవాలి వ్యతిరేకం అని కాదు వ్యతిరిక్తము అంటే విలక్షణము డిస్టింక్స్టింక్ వీటికంటే విలక్షణమైన దాని నుండి వీటికి వెలుగు వచ్చున్నది అంటే జైల్లో వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది జైల్లో నుంచే వచ్చేస్తుందా బయట నుంచి వస్తుందా అంటే బయట నుంచి వస్తుందని ఇది సంథింగ్ లైక్ దాట్ ఒకప్పుడు జైలు లోపల ఆ దృష్టాంతం తీసుకోవటం దాన్ని వివరిస్తున్నాడా ఆదిత్య జ్యోతి అని చెప్పిన మాటని ఎస్టు సప్తానిషియేట్ దాన్ని కొంచెం వివరించాలి ఆదిత్యేనైవాయం జ్యోతిషాస్తే ఈ పురుషుడున్నాడే ఈ మనిషి అయం ఈ మనిషి ఆస్తే వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాడంటే కనబడితే కూర్చుంటాడా కనబడకపోతే కూర్చుంటాడా కనబడాలి కదా ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఆదిత్య జ్యోతి కారణంగానే కన చక్కగా తెలుసుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఒకే ఇంకేం చేస్తున్నాడు పల్లె అతే ఇటు తిరుగుతున్నాడు కూర్చున్నాడండి కొంతసేపు అయిన తర్వాత లేచి అటు పొలానికి వెళ్ళొచ్చాడు లేకపోతే ఇటు బజార్కి వెళ్ళొచ్చాడు ఇటు తిరుగుతున్నాడు వెలుగు లేకపోతే అలా తిరుగుతాడు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఆదిత్య నుంచి వచ్చింది కర్మ పూర్తి పనులు చేసుకుంటున్నాడు కాఫీ పెట్టుకు తాగడం వంట వండుకు తిన్నాడు ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు ఈ మనిషి వెలుగులో చేసుకుంటున్నాడు ఆ వెలుగు ఎక్కడి నుంచో వాడు ఒంటిది మీద నుంచి వచ్చిందంటే వెలుగు ఇప్పుడు చీకటిగా ఉంటే వీడు ఒళ్ళు ఏమో ఇలా ఇలా ప్రకాశం చేస్తూ ఉంటారు ఆ ప్రకాశంలో కాఫీ పెట్టుకు తాగుతున్నాడా లేదు వాడి ఒళ్ళు ప్రకాశం చదువు అలా ఏం ప్రకాశం లేదు కొంతమంది ఊరికే తలదనకాలేదో చక్రం తిప్పుతూ ఉంటారు ఆ చక్రం దిపడానికి మనుషులు ఏ తిప్పలాగా అది ఆ చక్రానికి ఎలక్ట్రిక్ దగ్గర పెట్టి అది వెలుగుతూ ఉంటుంది ఆ తిపో అంటే ఇలా ఎలా నిపుతూ ఉంటుంది అలాగే అంటే వీడి శరీరమే వెలిగిపోతుంది అభిప్రాయం అలా వెలుగుతుందా అదే వీడు అన్ని పనులు చేసుకుంటున్నాడంటే ఆదిత్యని యొక్క వెలుగులో వీడు పనులు చేసుకుంటున్నాడు ఇవే పల్లి ఏతి పళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు దాన్ని తప్పకుండా తిరిగి వచ్చాడు అందువల్ల ఆదిత్య ప్రకాశం ఉండబట్టే ఇది అని చెప్పాడు యాజ్ఞవృత్య మహర్షి చెప్తే ఈ జనక మహారాజుకి అర్థమైంది ఆయన ఇప్పుడు కథ చెప్పేప్పుడు ఊండాలి అయితే కథ చెప్పడం ఉండదు అలాగే పాఠం చెప్పేప్పుడు తెలిసింది అవునండి కరెక్టే బాగుంది అంటూ ఏమే వైత్యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య మహర్షి ఎంత బాగా చెప్పేవయ్యా నువ్వు నిజమే ఈ దేహేంద్రియ సంఘాతం ఇన్ని పనులు చేసుకుంటోంది ఈ టోట్లు తిరుగుతోంది అన్ని పనులు చేసుకుంటోంది అంటే వెలుగు ఒకటి వెలుగు లోపల నుంచి వచ్చిందని అనుకోడు కంట్లోంచో చేలోంచో వెలుగు వచ్చింది ఏమీ కాదండి అది సాక్షాత్తుగా ఆదిత్యం నుంచే వచ్చింది మన దీపాలు బుడ్డీలు వీటి నుంచి కూడా డైరెక్ట్ గా ఆదిత్య నుంచే వచ్చింది వాటిల్లో కూడా ఆదిత్యం నుంచే వచ్చింది మీరు చాలా బాగా చెప్పారండి చాలా సంతోషము అని జనక మహారాజు నాకు అర్థమైంది అని అంటున్నాడు ఏవమేవై తత్ ఈ విషయము ఇటువన్నీ ఏ తత్ ఈ యాజ్ఞవైక్య ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ రిపీట్ అవుతుంది భాష్యంలో ప్రసిద్ధం ఆదిత్య జ్యోతిహి సమ్రాడితిహ వాచ సమ్రాడు అంటే అది సంబోధన ఓ ఓ చక్రవర్తి ఆదిత్య జ్యోతియా ఆ సూర్యుడనే వెలుగండి చాలా ప్రసిద్ధం దీంట్లో తెలియంది ఏముంది అందరికీ తెలుసుకున్న విషయండి కథం అది ఎలాగండి ఆదిత్యుడు చెప్తున్నాడు ఆదిత్యేన వయవసంఘాత్యతిరి చక్షుష అనుగ్రాహకేణ జ్యోతిషా అయ ప్రాకృత హాస్ ఉపవిశతి అయషనిషి ప్రాకృత లౌకికుడు మనిషిను దీనికోసం పెద్ద పండితుడు కానక్కర్లేదు గౌపడు ఉప విషతి ఆస్తే అంటే ఉప విషతి వచ్చాడు వచ్చి కూర్చోవాలి వచ్చాడంటే వెలుగు ఉండాలి కూర్చోవాలంటే చూసి కూర్చోవాలి కదా చూడ్డానికి కూడా వెలుగు ఉండదండి ఎక్కడ పడితే అక్కడ తటిలో పడితే అక్కడ ఏదైనా వట్టి అవి ఉంటే అవుతుంది చూసుకుని కూర్చోద్దు వీడు చక్కగా చూసుకుంటూ కూర్చుంటున్నాడు మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది జ్యోతి ఉన్నది ఏమిటా జ్యోతి ఆదిత్యైన జ్యోతిష ఆదిత్యుడు అనే జ్యోతిష అది ఎటువంటి జ్యోతి తెలుసిన ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటితో భాగం ఆధీనత బందా వీటికంటే వ్యతిరిక్తము వీటికంటే విలక్షణమైనది పైగా వీడికి అది ఎలా ఆ వెలుగు వీడిని కాపాడుతోంది ఎలా కాపాడుతోంది వీడి చూపుని వీడికి కలిగించి చక్షుత అనుగ్రహసేన వీడు చూడగలుగుతున్నాడంటే అది ఆదిత్యుని యొక్క అనుగ్రహమే ఆదిత్యుని అనుగ్రహం నిండే చూడలేడు ధృతరాష్ట్ర మహారాజు గారికి రంగా పత్తి కళ్ళు ఉన్నాయి కానీ ఆయన చూడలేడు ఎందువల్ల ఆదిత్యుని అనుగ్రహం లేదు మనం చూడగలుగుతున్నాము ఆదిత్యుని అనుగ్రహం ఉండబట్టే కాబట్టి ఆదిత్యానుగ్రహం వల్లనే మనిషి చూసి చక్కగా కూర్చుంటున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు పల్ల్యయతే చూడండి మంత్రంలో లా ఉంటుంది సంస్కృత భాషలో రా ఉంటుంది రలయో రభేద ఓకే పరి అయ్యతే అనమాట పరి పరిని సంధి చేస్తే పరియతే అవుతుంది ఆ లా చేయండి పల్లి అయ్యతే అక్కడ పరి అంటే ఇటు నటు అయ్యతే అయ్యగతం వెళ్తున్నాడు అది అర్థం రాశారు పర్యేతి వెళుతున్నాడు పల్లెటూరులో మనిషి ఎక్కడికి వెళ్తాడండి క్షేత్రం అరణ్యం వా ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఇప్పట్లో అయితే శంకర్లు ఏం రాసేవారు సికింద్రాబాద్ స్టేషన్కో లేకపోతే మాల్కో వెళ్తున్నాడు అని కానీ మరి అప్పట్లో పల్లెటూరు అందులో కేరళ ప్రాంతం కాబట్టి ఆయన ఏమంటున్నారంటే క్షేత్ర పొలానికి వెళుతున్నారు క్షేత్రం అంటే పొలం లేకపోతే అడవి ఎందుకో కట్టెలు తెచ్చుకుంటున్నాడు అడవి ఎందుకో ఒకటికి వెళుతున్నాడు తర్వాత ఏముంది కర్మ కుడితే అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నాడు తత్ర గత్వా కర్మ కుడితే అక్కడికి వెళ్ళి ఏదో కట్టెలు కొట్టుకోవడము లేకపోతే పొలానికైతే దుక్కు దిగుకోవడము ఏదో పని చేసుకుంటున్నాడు దానికి వెలుగు కావాలి అదవి దగ్గర నుంచి వచ్చిన అడవిలో కూడా ఆదిత్యని యొక్క అంటే విపర్యేతి లేని రాజేయండి యథాగతం ఇప్పుడు పర్యేతి అంటే వెళ్ళాడు విపరీతంటే ఆపోజిట్ వెనక్కి వస్తున్నాడు ఎలా వెళ్ళాడో అలాగే వెనక్కి వస్తున్నాడు అంతే తప్ప వెళ్ళి ఇంక కన్ను విన్ను కానుకుండా ఇంకో రోడ్డుకి ఎక్కడికో పోతున్నాడా లేదు ఏ దారిని ఆ దారిడే చక్కగా వెనక్కి వస్తున్నాడు అంటే వీడికి వెలుగు లభిస్తూ ఉన్నది ఆ వెలుగు ఒకటో చూసిన ఆదిత్య చూడు ఇలాగా ఈ కథ ఈ బ్రాహ్మణం చాలా సింపుల్గా ప్రారంభమైనట్టు ఉంటుంది కొంచెం నాలుగు మంత్రాలు అయ్యేప్పటికీ దానికి థిక్ అయిపోయి ఫ్లాట్ మళ్ళీ మనం ఆత్మ జీవితే అక్కడ వెళ్తుంది కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది మీరు అత్యంత వ్యతిరిక్త జ్యోతిష్వ ప్రదర్శనార్థం అనేక విశేషణం ఏమంటే వీడు చేసిన పని సూర్యుడనే వెలుగులో చేస్తున్నాడు అని చెప్పచ్చుగా అలా కాకుండా అనేక విశేషణాలు అంటే ఆస్తే పల్లెతి కర్మకురుతే అవే పల్లి అయితే ఇన్ని విశేషణాలు ఒకప్పుడు లోపల ఉండే వెలుగుతోటి ఇంకొప్పుడు బయట ఉండే వెలుగుతోటి ఏదో ధరిస్తున్నాడు అనుకుంటావేమో అలాగేం కాదు ఎప్పుడు వీడు ఏ కార్యాన్ని నిర్వర్తించినా ఆదిత్యుని యొక్క జ్యోతిలోనే చేసుకుంటున్నాడు ఏ పని చేసినా ఆదిత్యుని జ్యోతిలే కొన్ని ఆదిత్య జ్యోతి కొన్ని పనులు జ్యోతి అంటూ ఏమీ లేదు అని చెప్పడం కోసం తర్వాత వీడి లోపల జ్యోతి ఇంకేమీ లేదు యోచ అన్నది బయటే ఉంది బయట ఉండడం అంటే ఫిజికల్గా బయట ఉందనే అభిప్రాయం కాదు సుతరాము వ్యతిరిక్తము అంటే కొంత వీడి లోపల నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అంటే లేదు మొత్తం వెలుగంతా కూడా ఆదిత్యుడి నుంచే వస్తుంది ఆ ఆదిత్యుడు కూడా వీడికంటే పూర్తిగా వ్యతిరిక్తమైనటువంటి సోర్సు అనే ఆ విషయాన్ని అత్యంత వ్యతిరిక్తత్వాన్ని బాగా నెక్కి చెప్పడం కోసమని ఆస్తి పల్లెతే కర్మకుటితే విపల్ ఏటి అని అనేక విశేషణాలని అక్కడ మంత్రం చెప్తోంది తర్వాత అక్కడితో ఆదిత్య అయిపోలేదు తర్వాత చంద్రుడు వస్తున్నాడు తర్వాత మళ్ళీ నక్షత్రాలు వస్తున్నాయి మరొకటి వస్తుంది మరొకటి వస్తుంది ఇన్ని జ్యోతులు ఎందుకు ఏదో ఒకటి జ్యోతి ఏదో జ్యోతిరా బాబు అది ఎప్పుడూ బయటే ఉంటుందని ఒక మాట చెప్పేసి చూసుకోవచ్చు అంటే హ్యామేక జ్యోతిప్రదర్శనంచ లింగస్ అవ్యభిచారిత్వ ప్రదర్శనార్థం ఇప్పుడు లింగము వ్యభిచారి లింగము అవ్యభిచారి లింగము అని రెండు రకాల లింగాలు ఉంటాయి అంటే ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యాడనుకోండి బాగా చదువుకున్నాడు కాబట్టి పాస్ బాగా చదువుకున్నాడు అన్నది పరీక్ష పాస్ అయ్యాడు అన్నది లింగము ఆ లింగాన్ని బట్టి మీకేం తెలిసింది బాగా చదువుకున్నాడు అని తెలిసింది ఈ లింగము ఈ బాగా చదువుకున్నాడని చెప్పడానికి పరీక్ష పాస్ అవుతారే దానిని లింగముగా వాడుతా ఆ లింగము వ్యభిచారి లింగమా వ్యభిచారి లింగమా వ్యభిచారి ఎందుకంటే బాగా చదువుకున్నది కూడా పాసే కాపీ కొట్టి పాస్ అవుతున్నాడు వీడు బాగా వీడు పరీక్ష బాగా చదువుకున్నాడు వాడు పరీక్ష పాస్ అయ్యాడు కాపీ కొట్టాడు అక్కడ లింగం వ్యతిరేకమైపోయింది కదా లింగం వ్యభిచారి అయింది లింగం అంటే ఉంటుంది పరీక్ష పాస్ అయిన ప్రతివాడు బాగా చదువుకున్నవాడే అనుకోండి అప్పుడు అది అవ్యభిచారి లింగం పరీక్ష పాస్ అయిన వాళ్ళలో కొంతమంది బాగా చదువుకున్నారు కొంతమంది కాపీలు కొట్టారు అంటే ఈ పరీక్ష బాగా పరీక్ష పాస్ దేనికి అవ్యభిచారి లింగం కాదు అది లింగం అయిపోతూ కాబట్టి ఇక్కడ కూడా కొన్ని పనుల్లో ఆదిత్యుడు వెలుగిస్తున్నాడు మరి కొన్ని పనులకు ఆదిత్యుడు కాకుండా మరొక చోటు నుంచి వెలుగొచ్చింది అని వ్యభిచారి లింగమా లేక అవ్యభిచార లింగమా అంటే ఇదే అవ్యభిచారి లింగము అన్ని సందర్భాలలో ఈ జ్యోతి ఈ సంఘాతమునకు బయటనే ఉంది కానీ సంఘాతంలో భాగం ఏ సందర్భంలోనూ కాదు లింగము అవ్యభిచారి లింగము జ్యోతిష్కార్యము లింగము ఈ జ్యోతిష్కార్యాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్ జ్యోతిష్ని మీరు అనుమానం చేస్తున్నారో ఆ జ్యోతిష్ అన్ని సందర్భాల్లోనూ ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమే తప్ప మరొకటి కాదు అవ్యభిచారి లింగము ఎప్పుడు జ్యోతిష్కార్యం కలిగిన బయట నుండే జ్యోతిష్ వల్ల జ్యోతిష్కార్యం సుమా అని చెప్పడం కోసం ఆదిత్యుడు చంద్రుడు మరొకటి మరొకటి అనేలాగా అనేక దృష్టాంతాలను శృతి చెప్పబోతోంది బయట ఉండే అనేక జ్యోతిష్లను గురించి శృతి చెప్పబోతోంది దానికి కారణం ఏమిటంటే లింగము అవ్యభిచార్యని నిరూపించటకూడదు లింగం ఏమిటి జ్యోతిష్కార్యం దాని నుంచి చేసే అనుమానం ఏమిటి వ్యతిరిక్తమైన జ్యోతి వల్ల జ్యోతిష్కార్యములు అవి సిద్ధిస్తున్నది అనే లింగమునకు ఎక్సెప్షన్స్ లేవు ఇది అవ్యభిచారిలింగము అని నిరూపించటం కోసం అనేక దృష్టాంతాలని కూడా చెప్పబోతున్నారు ఏవమే వైతద్య ఆజ్ఞవల్క్య ఆజ్ఞవల్క్య మహర్షి ఎంత బాగా చెప్పేవాయా నువ్వు చెప్పింది నాకు బాగా తెలిసింది కరెక్టే అని జనక మహారాజు అన్నాడు అత్తమిత ఆదిత్యేయాజ్ఞవల్క్యం జ్యోతిరేవాయ పురుష్రమా అయ్యోతిర్భవతీతి పూర్ణమిదం వశిష్యే శాంతిశ్శాంతశాంతి